tumo yesuva naku sarveshwarudaneega ninnu stutinthu yesuva devitaaya chaloo naad gurinivega neeka saateya valu yesuva neevu nadchaavu kerataalapai నన్ను నడిపించు మోయేసు నాదుదయం భూని దివ్య సదనంబెగా సదనంబెగా నీదు గుణి యు ముదమాగా ముదమాగా నాదుదయంకి వేటి మీతో నాదు మీటి కొరకేమి చెల్లితులు వేటి ఏసవా మీటి కొరకేమి చల్లి నాదుస్తు తులందుకోసవా జీవిత యాత్రలో నాదు గురి నీ బేగ నీకు సాధియా వేసూ నడుచావు కేరటాల పై నన్ను నడిపించు మయసీ నడుచావు కేరటాల పై నన్ను నడిపించు మేస అప్పుడు నోడ మీకు వదనాలనైనా కృపగల తండ్రి మీకే స్థితుల స్తోత్రాలను అయినా ఈ యొక్క సాయంత్రం సార్ ప్రభు మీ యొక్క వాక్య మేము వస్తున్నాం అయినా మా మాట్లాడండి మళ్ళపరచండి స్థిరపరచండి చమల కాలంలో మేము ఏ రీతిగా జీవించాలా మా సాక్షిని ఎట్లా కాపాడుకోవాలా మా మీరే మాకు మార్గం చెప్పించండి అదే రీతిగా ప్రభుత్వ బాధ్యత అప్పగించబడింది అనేట్లతను మెలి శిష్యులంగా మార్చమని తయారు చేయమని ఏ రీతిగా మేము చేయాల ఆ జ్ఞానం కూడా మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం మా అందరితో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి ప్రతి అక్కలు కుర్తలు తీర్చండి ప్రతి ఆరోగ్యాన్ని కొట్టివేయండి ఆయుష్ పొడిగించండి వరుస పరుచుకోండి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గంభీరమైన అధ్యాయం ప్రస్తుత కాలంలో జరుగుతున్న వ్యవస్థ సహజంగా మరి ఆత్మీయ స్థితిలో కూడా ఈ యొక్క పర్మూడవ అధ్యాయం నెరవేరుతుంది ప్రకృతి సహజంగా నేను విజ్ఞాపకం చేసిన ఈ సంబంధించిన విషయాలు చూసినప్పుడు మొదటి రెండు వసనాలు మరియు పది కొమ్మలను ఏడు తలలను ఒక క్రూర సముద్రం మీద వచ్చిన చూసుకు దాని కొమ్మల మీద పది కీరటము దాని తల మీద దేవదూషకరమైన పేర్లు ఉండేవి చూసినప్పుడు మీ చిరుత పిల్లలు పోలేదు సింహపు గౌరవంటిది దానికి పట్టసర్పము తన బలము తన సింహాసంలో గొప్ప కాబట్టి ఇక్కడ ఒకటే మృగము ఈ చిత్రకరమైన మృగం ఇది దాని గ్రంథంలో ఏం చేస్తామంటే ఈ మృగము దాని కాలంలో ఎట్లా ఉండే మన కాలం కష్టపడికి ఎట్లా ఉంది అనే విషయాన్ని జ్ఞాపం చేసి ఏడవ అద్దం అనుకుంటే ధాన్య గ్రంథము ఏడవసారి చూడండి ఆ రెండింటికి హోలికలు అందం వెళ్తే ఈ యొక్క మృగము ఎట్లా తయారైందండి దాని కాలంలో ఎట్లా ఉండే దానిల కాలం బతుక మన కాలం కష్టపడికి ఎట్లా అన్న విషయాన్ని మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాం ఇంకొకటి ఇంకొక టూ వీక్స్లో ఇది ముగించేస్తాను అయితే దాని గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ మృగాన్ని చూస్తూ ఉంటాం అయితే ఈ మృగము మనుషులకి సాదృశమని వెళ్ళిపోయిన సార్ చూపించాం మీరు ఈరోజు మరి తేటగా చూపిస్తాను దేవుని వాక్యంలో ఆ రీతి అది మన మనుషులకి సాదృశం మనుషులు యుగ సమాప్తిలో ఎట్లా ఉంటారు అనేది మృగం సూచిస్తుంది అన్నట్టు మూడవ వచ్చినాం చూడండి దానిల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చినాం అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మిక్కిలి గొప్ప జంతువులు అంటే అసలు ఊహించుకోండి బహుగా పెద్ద గ్రేట్ బీస్ట్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది ఫోర్ గ్రేట్ బీస్ కేవర్స్ ఫ్రమ్ అంటే నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కాయి ఈ మహాసముద్రం ఎక్కడుంది అతని బంధన కాలంలో యూఫ్రెటిస్ దాన్ని మహాదారు లాగా పోల్చేవాడు మనకి ఈ రోజు మహాసముద్రాలు ఉన్నాయి అంటే అరేబియన్స్ ఉంది ఇరియన్ ఓషన్ ఉంది వే ఆఫ్ బెంగాల్ ఉంది మన దేశం చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయి అదే రీతిగా ఎర్ర సముద్రం మీకు తెలుసు అటు రక దాని తర్వాత మృత నది పరిశీలైన మన ఇస్రాల్ ప్రగతి మృత నది కనిపిస్తుంటుంది కదా అట్లా రకరకాల సముద్రాలు నదులు మనకు కనిపిస్తూ అయితే అందరి నుంచి జీవ ఒక మృగము నాలుగు మృగాలు రావడం అంటే వింత రకంగా ఉంటది కదా సముద్రం నుంచి అంటే సముద్రము అన్నప్పుడు మనకు తెలుసు మతపరమైన జీవితం ఆచారబద్ధంగా మనుషులు నీళ్ళకి సాధ్యాం కాబట్టి వారి మధ్యలో నుంచి ఈ మృగం ఉందన్న విషయాన్ని కనిపిస్తుంది బయటకు వస్తుంది అంటే మనుషులకి ప్రతినిధిగా ఉంది అని చెప్తుంది ఈ మృగం కాబట్టి అది నాలుగు అని చెప్తుండయితే నాలుగో వచ్చిన చూస్తే మొదటిది సింహంలో పోయి ఉండదు కానీ దానికి పక్షిరాజ రెక్కల వంటి రెక్కలు ఉండేవి ఇవి ఇవి పెరికి మనం చూసినాము కూడా పక్షిరాజ రెక్కలు పెరిగి తర్వాత నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనక మనిషిని వలే పానం పెట్టుకొని ఏళ్ళ నిలవబడి అంటే ఈ ఈ మృగము మనిషిని వలే మనిషిని పోలి ఉంది మనిషిని సూచిస్తుంది ఈ సింహం అని జ్ఞాపకం చేస్తున్నాయి తర్వాత కూడా ఉంది మరియు మానవ మనసు వంటి మనుషులు దానికి ఇవ్వబడింది కాబట్టి ఈ మృగము మనుషులకి సాదృశ్యం అనే విషయం జ్ఞాపనిపిస్తుంది తాను చూడాలి రెండవది ఎంతు ఎలుగు వంటిని పోలినది అది ఒక పాశ్వం మీద పండుకొనిగా నూట పళ్ళ బట్టి మూడు పకటిం పళ్ళు ది విస్తారంగా మాంసం భక్ష అంతా చెప్పింది కాబట్టి ఐదవ వర్షంలో రెండవ జంతువు ఎలుగు వాటిని పోలింది అని చెప్తున్నాడు తర్వాత కట్టు పిమ్మట చిరుత పిండి పోలిన మరి యొక్క జంతువు చూచింది దాని వీపుగా వంటి నాలుగు రెక్కలు దానికి నాలుగు తరలు ఉండేది దానికి అధిపతి ఇవ్వబడింది దాని తర్వాత ఏడవ రాత్రి ఇంకొక దర్శనం కలిగిందంటే ఈ ఆ మూడు సింహము తెలుగు వంటి చిరుతు ఈ మూడు ఒక దర్శనాలు కనిపిస్తే ఏడవ అధ్యాయంలో రెండవది ఇంకొక దర్శనం ఇది పిమ్మట రాత్రి అంద నాకు దర్శనం కలిగినట్టే ఇవి ఉదయం కలిగిన బహుశా నాలుగు ఐదు ఆరు ఆయనకి ఉదయం దర్శనాలు చూసినట్టు ఆయన కానీ ఏడవ వర్షంలో రాత్రి తనకి కలిగిన దర్శనం ఒకటి రాదు ఎన్నోనే రాత్రింద నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూసినగా ఘోరములు భయంకరము చెంత ఒకటి కనపడు అది తనకు ముందుగా ఉండిన ఇతర చెంతులకు భిన్నమైనది కాబట్టి అంటే వ్యతిరేకం ఉంది దానికి దానికి పెద్ద ఇనిపడంతంలో పది కొమ్ములు ఉన్నది దీనికి కూడా కాబట్టి ఈ నాలుగవ జీవి పది కొమ్ములు అన్న విషయం వ్యాఖ్యలు చేస్తున్నారు అది దాని కాళ్ళ క్రింద అన్న విషయం వ్యాఖ్యలు చేస్తుంది దాని నేను ఈ కొమ్ములను ఎనిమిది వర్షంలో నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచింది అంటే పది కొమ్ములు ప్లస్ చిన్న కొమ్మ అంటే పదకొండు కొమ్ములు ఇవి రాసుకోవాలా మనం పది ప్లస్ వన్ అంటే పదకొండు పదకొండు కొమ్ములు దాని తల తర్వాత మూడు కొమ్ములు పెరికి వేయబడ్డాయి అంటే పదిలో మూడు పోతే పదకొండులో మూడు పోతే ఎనిమిది ఉంటాయి కాబట్టి ఈ ఈ లెక్కలు గుర్తుకుండా ఒక గుర్తు చేసి పెట్టుకోండి ముందు పది దాని తర్వాత ఒకటి యాడ్ అయ్యింది దాని తర్వాత మూడు పెరికి వేయబడ్డాయి అంటే ఎనిమిది మిగిలిన చివరికి కాబట్టి ఈ కొమ్ములకు చూడండి రెండు రెండవ భాగంలో ఈ కొమ్ములకు అంటే పదకొండవ కొమ్ము ఈ కొడున్నప్పుడు మానవ కనుల వంటి కనులు గర్వంగా మాట్లాడడం ఇది కూడా మనుషులకు సాదృశ్యమే ప్రతిదీ మనుషులకు సాదృశ్యము అని చూపిస్తుంది వాక్యంలో అయితే ధాన్యాల గ్రంథంకి వచ్చినప్పుడు పదమూడవ అధ్యాయులు సారీ గ్రంథం వచ్చినప్పుడు పదమూడవ అధ్యాయంలో ఈ యొక్క రెండవ వర్షం చూస్తున్నాము ఈ అంటే ధాన్యాలు నాలుగవ మృగము ప్రథం గ్రంథము మూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయంకి వచ్చినప్పుడు రెండవ మృగంగం చూపిస్తుంది మరి విశేషంగా ఆ వింత మృగం ఎట్లుంది అన్నాడు అంటే ఇట్లా అర్థం చేసుకోవాలా దాని గంధం ఏడో అధ్యయనం చూపించిన వాక్యాలు నాలుగు ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్నాయి కానీ పట్టణ గంధం అన్ని ఒకటే జంతువులాగా తయారైనయి అది సీక్రెట్ అది కామెంట్రీ సార్ ఎక్కడ కనిపించకూడదు తెలుసు ఎవరు కూడా ప్రకటించినట్లు ఏదో వీళ్ళేదో అక్కడ సెపరేట్గా ఉన్నాయి రెండవ అధ్యాయంలో కష్టపడికి ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయము మూడవ వర్షం నుంచి మూడు నాలుగు ఐదు ఆరు వచనాలలో మొదటి మూడు మృగాలు కనిపిస్తున్నాయి ఏడవ వచనంలో నాలుగవ మృగం కనిపిస్తుంది అయితే మొదటిది సింహము రెండవది ఎలకమంటే మూడవది చిరత నాలుగవది వింతరకము పటం గ్రంథం పదమూడవ అది ఆ వింతరకమైన జీవి ఎటువంటి అనేది తీవ్ర ఇక్కడ గెలిపిస్తుంది అది ఆ మృగము చిరత పొలివి పోలింది దాని పాదం ఎలుగుమంటే దాని నోరు సింహం వింతరకం ఆ వింతరకం జీవికి మొదటి మూడు మృగాల గుణగణాలు ఉన్నాయి ఏటా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఈ నాలుగు దేవరాశుల గురించి ఎన్నిసార్లు మనం దేశానికి ఈ నాలుగు మృగాలకు సంబంధించిన పోగా ప్రకృతి సహజంగా చూసినాం కాలంలో మృగాలు ప్రపంచాన్నించిన మృగాలు అందరు ఆశ్చర్యపోయే వాళ్ళు మృగాలు అని చేసి వాళ్ళు ఎంత భయంకరంగా గ్రేట్ అంటే గొప్పగా గొప్ప మృగాలు ఇవన్నీ కాబట్టి మొదటి మృగాల గురించి మొదటిదిగా ఆ पारस ग्रीस दर रोम देश प्रकृति सहज नृगा उदाहरण की बब्ला सादृश्यम दर्तुबंटी पारस देशा की सादृश्यम लेकिन तरत ग्रीस देश सांतरकान जीवी घोरम जीवी रोम देशा सांब चूपी अकृति सहज ప్రభు కాలం తర్వాత మనం కానీ విడిచిపెట్టి పర్లోకానికి వెళ్ళిపోయాక మరి నాలుగు జీవులు ఈ ప్రపంచానికి గడలాడించినాయని చెప్పిన సింహాబు బ్రిటిష్ సామ్రాజ్యానికి సాదృశ్యం ఎలుగుబట్టి రష్యా సామ్రాజ్యానికి సాదృశ్యం ఈరోజు కూడా చిరతపుల్లి జర్మనీ దేశానికి సాంభ్యం హిట్లర్ కాన్షన్ చివరిగా వింత జీవి అది రెండు దశలు అర్థం చేసుకోవచ్చు ఒకటేమో అమెరికా దేశానికి సాదృశ్యం ఎందుకంటే ప్రతి దేశకు మనుషులు అక్కడ జీవిస్తారు ప్రతి దేశంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు బహుగా చదువుకున్న వాళ్ళు బహుధనికులు అందరూ అమెరికాలో జీవిస్తారు అంటే అన్ని దేశాల గుణగనాలు అమెరికా దేశంలో కనిపిస్తాయి ఇంత రకాల జీవితాలు ప్రకృతిగా ఇంకో రీతిగా చూపిస్తే ఈ రాజ్యాలన్నీ ప్రపంచంలో ఉన్న దేశాలైతే దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ప్రపంచంలో నూట తొంభై ఎనిమిది అని తొంభై ఏడ చూడండి ఎగ్జాక్ట్ నంబర్ ఎంత తర్వాత అయితే ఈ నూట తొంభై దేశాలకి ఒక ప్రతినిధి లాగా ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది దాన్ని ఇంగ్లీష్ లో యునైటెడ్ నేషన్స్ అంటారు ప్రపంచంలో యుద్ధాలు కానివ్వకుండా సమాధానం కలుగులాగా ఈ సమితి ఏర్పడింది కానీ రష్యాని ఏం ఎందుకంటే రష్యాలో విపరీతమైన న్యూక్లియర్ బాంబ్స్ ఉండే పిచ్చని చేతిలో తుపాకీ అంటారు కదా అట్లా ఉంది పుటిన్ పిచ్చోడు ఆయన చేతుల తుపాకీ బాంబ్స్ అన్ని ఆయన చేతిలోనే కంట్రోల్ ఏ దేశం మీద బాగా అనిపిస్తుంది లేదు అమెరికా మీద పడుతుంది బాగా కనిపిస్తుంది పడితే మనకు విపరీతంగా తన నష్టం జన నష్టం అన్ని దాని ఎలుగుబంటి గురించి మనం పోయినవరం కట్టుకున్న వరకు కూడా అది పిల్లలు పోగొట్టుకుంటే మనకు భయంకరంగా దాన్ని ఇష్టం వచ్చినట్టు చిత్రం తన చుట్టూ ఎవ్వరు కనిపిస్తాడని చీల్చి పడేస్తుంటే బాబు ఆ గుణంగా ఉండే రష్యా మనకు తెలిసింది ఏంటంటే ఈరోజు ప్రతి దేశ ప్రతి దేశంలోని బహు తెలివిగల వాళ్ళందరూ ఆ అమెరికా దేశం అది వింత రకమైన జీవితం కనిపిస్తుంది రోజు దానికి ఏమైనా కానీ అందరూ ఆశ్చర్యపోతారు అరే ఇంత గొప్ప దేశంకి ఏమైనా ఎక్కడికంటే బబులోన్ ఇంత గొప్ప దేశం అది కల్దీయులు ముఖ్యంగా ఆ రెండు గుంపులు ఉంటాయి బబులోన్లు ఎప్పుడు కూడా పారసిక దేశంలో రెండు గుంపులు ఉంటాయి మాదేలు పారసికులు బబులోన్లో బులో బబులోని కల్దీయులు ఉంటాయి పారసిక అదే గ్రీస్ దేశంలో కూడా రెండు గుంపులు ఉంటాయి రోమ దేశంలో రెండు గుంపులు ఎప్పుడైనా అంటే అది విధానం అన్నట్టుంపబడి ఉంటాయి కదా కాబట్టి ఈ ఈ ఈ మృగాలకు సంబంధించిన గుణగణాలన్నీ ఆత్మీయు ఆ విధానాలు నేర్చుకున్నప్పుడు వీటిని మేము కూడా అర్థం చేసుకుని చెప్పగలం ఇప్పుడు ఈరోజు అనేక ప్రజలు నీకు హెచ్చరించిన ధైర్యంగా ఈ అధ్యాయాలు వాటిని చెప్పగలవా ప్రకటన గుణం ఓన్లీ ప్రకటన గుణం ధైర్యంగా స్థితికి ఎదగాన అంటే ఎదగానో జరిగే సమయం చెప్పాల అయితే దేవుడు వాటన్నింటినీ ముద్రలు వేయద్దని చెప్పిండు సీల్స్ వేయద్దని చెప్పిండు కాబట్టి వీటన్నింటినీ ఓపెన్ చేసేసి కాబట్టి ముద్రలు లేవు వీటి మీద దాని ముద్రలు ఉన్నాయి కానీ దీనికి ముద్రలు కాబట్టి ఆ ముద్రలు ఇక్కడ లేవు కాబట్టి దాని బృందం అంతా తీసేసి అన్నిటికీ ముద్రలు ప్రతిదీ నువ్వు అర్థం చేసుకోగలవు ప్రకటించగలరు ప్రకటించడం వల్ల నీకు విశేషమైన లాభం జరుగుతా కాబట్టి మనం నేర్చుకోవాలి ఈ అధ్యాయాన్ని ప్రవేశించడానికి ముఖ్యం ఈరోజు కొన్ని విధానాలు ఆత్మీయమైన విధానం ఈ చిహ్నాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని మీకు చూపిస్తాం ఇప్పుడు ఉదాహరణకి ప్రటన మనం చూసినా ప్రటన గ్రంథంలో ఎనిమిదో అధ్యాయాలు చేస్తాం అధ్యాయంలో ఏడో వర్షం వచ్చినప్పటికీ మొదటి దూత బూర ఊదినప్పుడు అని మనం కొన్ని గంటలకి మొదటి దూత బూర ఏం జరిగింది రెండవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది మూడవ దూత బూర వదిలినప్పుడు ఏం జరిగింది నాలుగవ దూత అదే రీతిగా తొమ్మిదవ వర్షం కష్టపడికి మధ్య కష్టపడికి ఐదవ తూత ఆరవ జీతం దాని తర్వాత ఏడవ ఈ తూతాలు బూరలు వదిలినప్పుడు ఏం జరిగింది అనేది అన్ని సూచనలే ఏడవ వర్షాలు వదిలిసినప్పుడు మొదటి తూత బూర రక్తంతో మిళితమైన వరగో పుట్టి భూమి పైన పడవేయబడే నువ్వు అందువలన భాగము కాలిపోయింది మనకు తెలిసి ఈ మూడో భాగం ఏందనండి మూడవ భాగం అంటే ప్రజలకి సంతోషం అంటే చేతము మూడు మూడు మూడు మూడు భాగాలు చేయబడిందండి వన్ థర్డ్ ఇంటూ త్రీ టైమ్స్ అంటే మూడవ భాగం మూడో భాగం మూడో భాగం అంటే తొంభై ఒక భాగము ముప్పై మూడు మూడు శాతం ఇట్లా క్షణాలు ఉన్నారు చిన్న ఉపాధి అది ఎప్పుడు ఈ తొంభై పాయింట్ కలిసి ఉండదు ఇప్పుడు అది వాటి నుంచి బయటకు వచ్చేసింది అది ఇక్కడ మూడవ భాగం అన్నప్పుడు చివరి మూడవ భాగం ఇది అంటే అరవై ఆరు పాయింట్ ఆరు తర్వాత మిగిలిన వాళ్ళు అన్నట్టు కలిసి చేసింది ఆ మిగిలిన వాళ్ళే చివరి మూడవ భాగం అన్నట్టు వాటికి గొప్ప చిన్న మందరు అనేది ఇక్కడ సూచన పదంగా చెప్పబడింది అదే రీతిగా భూమిలో మూడో భాగము చెట్ల భాగము పచ్చగడ్డి అంతటి కాలిపోయింది ఎట్లా అర్థం తీసుకుంటాం భూమిలో మూడో భాగం అంటే సంబంధాలు వెళ్ళాయి చెట్లలో అంటే బాగా కనిపించడం కానీ చెట్లు బాగా ఎదిగినాయి కానీ ఆచారబంధ జీవితం బలం లేదు వాళ్ళు పచ్చగడ్డి అంతే కాలిపోయింది అంటే ఈ మూడో భాగము సంపాదించుకోవడం కాలిపోయింది వాళ్ళ జీవితాంతం ఏది సంపాదించుకున్నారో ఒక అంతా కోట్టుకుంటున్నారన్న విషయం ఇది చిన్న పరంగా ప్రతి వాక్యాన్ని అట్లనే దేవుడు మనకి భద్రపరిచింది దానికి దూతలు వచ్చి ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళ లోకంలో ఈ వాక్యాన్ని అట్లానే అర్థం చేసుకుంటారు భూలోకంలోనే అట్లా అర్థం చేసుకుంటలేదు అందుకని నా దూతలు వచ్చి చెప్పాల్సి వస్తుంది దాని వెళ్తే కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మీయ జనాలను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నించినప్పుడు చెప్పనవసరం లేదు వాళ్ళని బందర్ సిస్టర్స్ వచ్చి చెప్పనవసరం లేదు ఆ విధానం నీకు అర్థమైపోయింది కాబట్టి ఏ వాక్యం చేసి అది స్నేహంగా అది ఉంటది దానికి మనం చూస్తాం మన పరుగు కాలంలో ఆయన అన్ని ఉపమాన రీతిగానే చెప్పిందన్నారు కదా ప్రతిదీ ఉపమాన రీతిగానే నేను ప్రకటించిన మీకు ఉపమాన రీతిగా లేకుండా ఏది నేను కదా అంటే ఆయన చెప్పిన వాక్యం ఆ రీతిగా నేను ఉపమానాలు లేకుండా ఏది కూడా మీకు చెప్పలేదు అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన తెలిసి ఏ వాక్యం చెప్పిన ఉపమాన రీతిగానే ఉంది ఆశ్చర్యం కదా అంటే ప్రభువు యొక్క మాటను కూడా తప్పుగా అర్థం చేసుకుంటానట్టు ఇంతకాలం మరీతే చెప్పబడ్డప్పుడు దాన్ని ఆ రైతే అర్థం చేసుకోలేదు అంటే మేసు వార్త పదమూడవ అధ్యాయంలో ముప్పై ఐదవ వర్షంలో చట్టమూడవ తెలుసు వార్త పదమూడవ అధ్యాయం నాలుగవ నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా లోకము పుట్టినది ఆశ్చర్యం చూడండి అది చేయబడిన సంగతులు తెలియ చెప్పేదండి అని వాక్కు చెప్పిన మాట్లాడారు నటి కేసు సంగతులన్నీ జన సమూహంలో ఉపమాన రీతిగా బోధించండి పెరగడండి ఉపానం ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు సాక్షన్ నోట్ల నుంచి వచ్చే ప్రతి వాక్కు ఉపమానమే ఇదే సాక్ష్యం చెప్తుంది ముప్పై ఐదో వచ్చిన లేక వారికి ఏమీ బోధింపలేదు ఆయన ప్రతిదీ ఉపమాన రీతిగానే చెప్పిండు చిహ్నాలతో చిన్న చిన్న కథల రూపకంగా అవి అవి నిజంగానే దాని కథాల రూపకంగా చెప్పినట్టు ముఖ్యంగా ఒకటి నేను మీకు చూపిస్తాను మేసార్త పదమూడు అధ్యాయాలు చూస్తాము ఒకటి ఆశ్చర్యం అధ్యాయం పదమూడు అధ్యాయాలు కొంచెం కిందికి వెళ్తే ఆర్లు అబ్బాయి నా జనసమూహాలను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళదాం ఆయన శిష్యు నేను ఇద్దరు వచ్చి పొలంలోని గురుగులను కూర్చున్న ఉపమాన భావము మాకు తెలిసి కుమలేదు లోకస్తులకి ఆ లోకపు భాష అర్థం కాదు ఆ లోకపు భాష వేరే పర్లోకపు భాష వేరే ఈ భాష వేరే కాబట్టి పర్లోకపు భాష మన ప్రభు ద్వారా భాషల వరం ఉండచ్చు కానీ అది ఆత్మకే అర్థమవుతుంది కానీ ఈ కూడా అర్థం కావాలంటే ఆ భాషను నేర్చుకోవాలి భా అది ఇక్కడేసిన ముప్పై రోషాలు అందుకు ఆయన ఇతని మంచి విత్తనములు ఇది విత్తువాడి గురి అయితే విత్తనం మంచి విత్తనములు మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు ఇక్కడ చెప్తుంది చెప్పబడ్డ ఉకుమార్ అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలో మనం చెప్తున్నాడు తర్వాత పొలం ఒక లోకం అని అర్థం చేస్తున్నాడు మంచి విత్తనంలో విత్తువాడు మనుష్య కుమారుడు అంటే ఏసు కులము ఒక లోకము మంచి విత్తనంలో రాజ్య సంబంధులు అంటే రక్షింపడ్డవ గురుగులు దుష్టి సంబంధులు తర్వాత ముప్పై తొమ్మిది వాటిని విత్తిన అంటే అపవాది కోత యుగ్ఞ కోత కోయువ్ దేవగుతలు నలభై వర్షాలు చెప్పండి గురువులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేవడం అలాగే యజ్ఞ సమాప్తి ఎంత సంబంధాలు కూడా కాల్చివేబడతారు ఇక్కడ ఒక విషయం మనం తెలుసు ఒక విషయం తెచ్చినప్పటికీ ఆ ఉపమానాన్ని మరి విశేషంగా చెప్తాను ఇక్కడ వరకు సాధారణంగా ఆటలు చేస్తారు పార్టీ అని చెప్పారు మనిషి తన అద్భుతలను పంపి వారు వారు ఆయన రాజ్యంలో నుండి సకలమైన వాటిని ఆటంకములకు సకలమైన వాటిని గుంపెట్ ఆటకపరిచే వాళ్ళని తర్వాత దుర్నీతి పోటీ రెండో గుంపు దుర్నీతి మీరు చెప్పండి ఇప్పుడు దీన్ని ఉపనీతిగా అర్థం చేసుకున్నారు ఆటంకంలో కలిగించే గుంపు ఏది దుర్నీతిని ఏది సర్పం లేది అది మీకు ఒక పదార్థం లేకపోతే మీరు గుర్థించుకోవచ్చు కానీ సార్ ప్రతి దాంట్లో ఆటంకంలో పెట్టేది తేళ్ళు దుర్నీతిని అనుసరించేవాడు సర్పం సైతం నీతికి వ్యతిరేకం లేదు రక్షణకి వ్యతిరేకం కాబట్టి ఇద్దరు రెండు గొంతులు అగ్నికుండంగా పడవే వస్తారు సర్పమిత్రులు ఎప్పుడైనా చెప్పుకుంటారు సర్పమిత్రులు ఖచ్చితంగా తెగవేబడి చెప్తారు వాళ్ళు అగ్నికుందంగా పడవే పడతారు అగ్నిలో నుంచి బయట తీసుకొచ్చుకు ఇవన్నీ ఉపమానం మీ కోర్టుగా ఉన్న ప్రపంచండి ఆయన విధంగా చూపిస్తుంది అర్థం చేసుకోవడం ఇదే విదానాలు నువ్వు వేరే ఉపయోగాలు ప్రయత్నించినవనుకో భాష చేసినట్లు ఇదే భాష నువ్వు ప్రకటన పరుగులు అర్థం మీద వాడిన ఇంకా భాష అర్థమైపోతుంది ఈ గృహాలు ఏ సంబంధించినవి అర్థమైపోతాయి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క చిహ్నాలను అర్థం చేసుకునే ప్రయత్నిస్తా ఉన్నాం ఉదాహరణకి అత్యాత్మకంగా ఒక రీతిగా ఉంటే కనిపరిచింది ఇంకో రీతి ఈ హృదయాన్ని దేవుని ఆలయం పరిశుద్ధం అతి పరిశుద్ధ స్థలం అక్కడ ప్రభువు నీతో పాటు కలుసుకోవాలనుకుంటున్నారు అక్కడ నీతో పాటు నివసించాలనుకుంటున్నాడు అశుద్ధంగా ఆయనకు అంతగా విలువనిస్తాను కానీ నీ హృదయంలో ప్రభుకి విలువని లేకుండా కృష్ణునికి విలువనిస్తే లోకానికి విలువనిస్తే ఇష్ట క్రియలకు విలువనిస్తే ప్రభుకి రావాల్సిన మహిమనికి ఇస్తే వస్తువు ప్రభుకి రావాల్సిన మహిమని సైతానికి ఇస్తాను ఈ లోకానికి ఇస్తాం మనుషులకు ఇస్తాను హే వస్తుంది తర్వాత మనకు తెలుసు పబ్ల గురించి మనం కొన్ని సమాచారం గాస్తున్నాం పాత్ర నిబంధన కాలంలో ఉండే పబ్లూను అనే ఒక ఉపదేశం దాన్ని పరిపాలించింది దాని వెళ్ళడానికి ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండడం రాజు తర్వాత రాజు అంటే ఇది మూడు గుంపుల్లా విభజింపబడ్డాయి అన్న విషయాన్ని మనం చూస్తాం కప్పుడోనది మతపరమైన క్రైస్తవ జీవితానికి సాధ్యం అది మూడు గుంపులుగా విభజింపబడింది అది సర్పములకి రెండో గుంపు తేళ్ళకి సాధ్యం గుంపు గొప్పదిలాంటి మరియు భక్తిహీనులు అన్నట్టు భక్తిహీనతలో ఉన్న కాబట్టి పొగలు దేశం సంపూర్ణంగా నిర్మించగలుగుతుందని పొట్ట గందం పద్దెనిమిది వ్యాలు మనం చాలా ఉంటాం అదే రీతిగా మూడుగా విభజించి పొట్ట పదహారు అగ్గాలు చూస్తాం మనం కానీ మనం ఎప్పుడో గతాల గురించి చూసినాం నేను మరొకరమైన పిండిలో మూడు కొంచెం పిండిల పిండి అన్నది కొంచెముల పిండి కొంచెం మూడు అటు మూడు గుంపులు ఆ మూడు కొంచెం పిండిలో అంత ముందు దాచుకున్న పులిసిన పిండిని కల్పేసింది అట్లా రోజు క్రైస్తే మరియు మాట్లాడిన కాబట్టి ప్రతి వాటికే సాదృష్టంగా ఉంది ఇటువంటి సూచన పరంగా ముఖ్యంగా భూ అన్నప్పుడు మనిషి జంతువుగా మారిండు అన్న విషయానికి అర్థం చేయబడుతుంది అదే పరలోక నివాసులు లేక దేవుని దేవుని అనుసరించి దేవుని వాక్య ప్రాప్తంగా జీవించి పరిశుద్ధి సమర్పించుకుంటాం తర్వాత తెలుసు ఇత్తడి సాయిత సర్పంలో సాదృశ్యం అని అనేక పర్యాలు మనం కూడా సంఖ్యకాండంలో లేవికాండంలో దీప దేశంలో మనం చూసినాం ఇత్తడి సర్పంలో సాదృశ్యం అని అదే రీతిగా గచ్చపొడు తేళ్లకి సాదృశ్యం లేక పావురములు గొప్ప జనానికి సంతోషం ప్రతిది ప్రతిదీ చిహ్న పరంగా చెప్పబడింది కాబట్టి ఈసావు ప్రభావం అని మనం కొన్ని సంవత్సరాల క్రితం తెలిసినాం ఈసావు ప్రభావం అంటే మతపరమైన భక్తిహీనతలో ఉన్న సంఘము ఈసా అడుగుజాడులో నడుస్తూ వారి జ్యేష్ట తప్పు హక్కుని అమ్మవేసుకున్నాను నేను ఏ రీతిగా అంటే నేను ప్రధాన ఫలంగా దేవుడు మార్చుకొని అంతరంగం ముందు ఈశాలుగా మార్చుకుంటే ఏం చేస్తున్నాం హక్కుని ప్రకృతి సహజంగా ఉంది ఈ రోజు ఇస్రాయల్ దేశానికి విచ్చేస్తున్నాం అట్లా దేశంలో మరణాన్ని హెడల పాలు చేస్తున్నాం అది ఈసా ప్రభావం అంట అదే రీతిగా అనుభవం ఈ యొక్క ఉన్నత స్థితికి లేనెత్తడం కూడా ఈసా ప్రభావం కష్టకరమైన వస్తుంది ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ దేశానికి అతి ప్రాముఖ్యమైన స్థానం ముగిస్తే యేసు ప్రభు ఎక్కువ స్థానాన్ని ముగిస్తే తెచ్చిపెట్టుకున్నట్లే అంజురపు చెట్టు ప్రకృతి అది అట్లా తీసుకున్నాం అగ్ని అనేక పర్యాలు మనం చూస్తాం ముఖ్యంగా బూడల తీరుపులు మొదటి బూడలు పచ్చి వరి వరకు అగ్ని కనిపిస్తూ ప్రతి బూడల ప్రతి బూడ కూ కనిపిస్తూ ఉంటాయి రీతిగా అది సాదృశ్యం ఆయన కోపానికి సాదృశ్యం ఆయన తీర్పు సాదృశ్యం గడ్డి దేనికి సాదృశ్యం బా గడ్డి గొప్ప జనం యొక్క ఐశ్వర్యానికి సాదృశ్యం గడ్డి ఎంత కాలిపోవడం అంటే వీళ్ళు సంపాదించుకున్న ఐశ్వర్యం అంతా బాలి అందులో ఎదటం మాయమైపోతుంది అదగండి తేళ్ళకి సాదృశ్యం ఎందుకంటే ఆయనకి పంటపుడు కొన్నిసార్లు మంట వస్తుంది వాటితో పాటు కాబట్టి అవి తేలికే సాదృశ్యం ఎవంటే తేలిక సాదృశ్యం గుర్రాలు తేలికే సాదృశ్యం ఎవరని చెప్పగలరు గుర్రాలు హైదరాబాద్లోకి ఇస్తున్నాం మనం హైదరాబాద్కి సంబంధించిన గొడవలు ఏం చేస్తామంటే ఆ మిడతలు పరిగెత్తే గుర్రాలు లాగున్నాయి ఇక ఆ పరిగెత్తే గుర్రాలు పరిగెత్తే ఆ యొక్క మిడతలు గుర్రాలు తల లాగున్నాయి చూడడానికి చూడాలి పరిరక్షణ యుద్ధంలో అవకాశాదృశ్యం ఇటు మరీ తేలక్స్ అదృశ్యం దేశ ప్రభావం అన్నట్టు యూధ విధానం యూధా విధానం యూధ ఏ రీతికైతే మన ప్రభుని మోసగించి మరణం కప్పగించండి యుద్ధ సమాప్తిలో మతపరమైన క్రైస్తవులు మతపరమైన ఆ యొక్క తేళ్ళు మీ పక్కనే ఉండే నేను ఎన్నికలకి సభల దగ్గర గెలుచుకొని పోతాను పోలీస్ సిస్టమ్కి అప్పగిస్తా కోర్టులకు అప్పగిస్తారు మనం సభలతో గెలిచబడబోతాం మనం అది కాబోతున్న త్వరలో మన మీద నిందలు మోపించి వ్యతిరేకంగా మాట్లాడే వీళ్ళంట విధానం అంటాం దాన్ని ఇంగ్లీష్లో లేదా తెలుగులో ఎవరైనా మనం మరీ తిరిగిన చూసిన సింహానికి సంబంధించిన ఉపమానాలు నేను ఎంతవరకు వ్యాప్తంగా ఉండే సింహం ఇదే సాదృశ్యం సింహము మన అది సాదృశ్యండి సాదృశ్యం దానికి గర్జించే సింహం కూడా అక్కడ ఉందని మనకి కాబట్టి సింహము తేళ్ళకి సర్పంలకి రెండూ కలిసిన దానికి సాదృశంగా కనిపిస్తున్నారు ఒక ఆయన కొదమసింహం సైతాన్ని గర్జించే సింహం ప్యారలస్ అంటే పేరెల్స్ అంటు ఐదవ వరకు ఇస్తాం గొప్ప జనాన్ని సర్పంలోకి అప్పగిస్తాడు విడతలు అయితే మన ప్రభుని యొక్క ప్రధాన యాచకుల పూర్వం మీద అప్పగించిందో ఆటలని సమాప్తిలో ఏమి మిడతలు చంద్రుడు ఉపమాన్ రీతిగా గొప్ప జనానికి సాదృశ్యం చంద్రుడు రక్తవర్ణంగా కావడం అని అతనికి మేసు అందిస్తాం చంద్రుడు తిరుణాలుగా అధ్యయనం ఇరవై తొమ్మిదో వర్షం చంద్రుడు రక్తవర్ణంగా కావడం అంటే గొప్ప జన్మందరూ రక్త సాక్షులు రక్తం కాల్చి తర్వాత మండు చిన్న పర్వతం మౌంటైన్ బర్నింగ్ విత్ ఫైర్ అని చూపించింది మండు చిన్న పర్వతం చెప్పడం జీవితానికి సాదృశ్యం సంపూర్ణంగా పొలిసిట్ అయ్యింది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాం కాలిపోబోతుంది అది అన్న విషయాన్ని తర్వాత మనం రెండో గోరవ్ అయినప్పుడు చేస్తున్నాం ఓడలు ఇంగ్లీష్ ఓడలు దేనికి సాదృశ్యం అవి వర్తకాన్ని తీసుకుంటాయి అందుకని అతనికి వస్తువులు పెట్టుకొని ఒక దేశం నుంచి ఒక దేశానికి తీసుకుపోతూ ఉంటారు కాబట్టి అవన్నీ భజన యొక్క ఆస్తులకి సాదృశ్యం వారి సంపాదనకు సాదృశ్యం ఇంపొట్టుకుంటారు అన్న విషయాన్ని వ్యాఖ్యలు చేస్తుంది నాష్టకరమైన పాప పురుషుడికి ఎవరు చెప్పగలరు రెండవ తెసిన రాష్ట్ర పత్రిక రెండవ అధ్యయనం మూడవ మనం చూస్తాం పాప పురుషుడు ఇంగ్లీష్లో సన్ ఆఫ్ మెరిటిషన్ సాదృశ్యం చెప్పారు సమాప్తిలో ఏళ్ళు సాదృం ఎవరైతే సత్యాన్ని ప్రేమించారో వాళ్ళందరూ మహాపురుషులకి సాదృశ్యం నక్షత్రాలు తేడి సర్పములకు సాదృశం పొరిత దేవుని తేడా కూడా సాదృశ్యం సువార్త ప్రకటించే వాళ్ళకి సాదృశ్యం ఇంటి నక్షత్రాలు పడిపోవడం అంటే సర్పములకు సాదృశం దేవుని సేవ పడిపోవడం యోగాన్ని సాధించుకోవడం అనేకమైన చిన్నాలు సరిగా అర్థం చేసుకోగలుగుతాయి కానీ అక్కడికి కూడా మనకి అంటపట్టం అనేకమైన మాచిపత్రి ఎవరైనా చెప్పగల కదా మాచిపాత్రి దీనికి సాధించం మూడో బుర్రలో మనం ధ్యానించాం దీర్ఘంగా ఒకరోజు మాచిపత్రి చేదు చేదు అనుకోజన అయితే అంటే వాళ్ళందరూ అన్ని పోర్టుకున్న జీవితంలో సాధించిన అన్ని పోవర్టు చివరికి వాడతారు చేయదు అనుకోవాలి అనుభవం దేళ్ళు కలిసి గొప్ప జనానికి ఇది వినిపిస్తారు చేయదు అనుకోవాలి మనం చూసుకుంట పోతే ఎన్నెన్నో సూచనలు ఎన్నెన్నో చిహ్నాలు మనకి దేవుడు చూపిస్తుంటాడు బైబిల్ అంతట్లో వాటిని క్రమంగా సక్రమంగా అర్థం చేసుకోగలిగితేనే గానీ ఏ వాక్యం చేసినా దాన్ని దాచబడ్డ సత్యం గ్రహించలేదు అనిసినట్లు జగత్ ఉత్పత్తి మొదలుపొని ఎన్నో మరుగు చేయబడ్డ వాటిని ప్రభు మన కొడుకు భద్రపరిచేస్తాను చూస్తున్నాను తెలుసు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ విషయాలు చెప్తున్నాడు మొదలుకొని మరుగు సంగతులను తెలియజెప్పి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ఎన్నో అవన్నీ కేవలం బైబిల్ వాక్యం ద్వారానే బయటకు ఇంకా వేరే ఏ పుస్తకం ఇచ్చినారా లైట్గా ఇచ్చిపోతే టచ్ కానీ అవి సంపన్న ఏమి దానికి చూపించదు దానికి భూమికి పునాదులు పేయపడ్డానికి మనం ఏడు గంట ఎవరికి పడాలని ఎప్పటి నువచ్చా ఎక్కడిని పునాదులు సైన్స్ రోజు పరచగలదా భూమికి పునాదులు ఎప్పుడన్నా ఎవరి వేయగలదా దానికి పునాదులు ఇవన్నీ మరుగు ఖచ్చితంగా తన బిళ్లికి తెలియజేస్తాడు ఎవరికి తెలియజేస్తాడు ఎవరైతే ఈ ఉపమాన విధానాలను నేర్చుకోవాలని ఆశ పడతారో వాళ్ళకి తెలియజేస్తాడు మన ఆశ అహితమైన విషయాల చేత కొట్టుకొని పోకుండా అన్నిటినీ దేవుడికి ఇచ్చేసే అనేది మూర్తి దీనికి నేర్చుకోవాలని ఆశ కలిగిన ప్రభు తృప్తి తృప్తి పంచబడ నన్ను ఆర్ధరం ఈ రోజుకి నేను వాక్యాన్ని ఇక్కడ కి సంబిన సూచనలు అన్నీ నేను ఇక కంప్లూర్ట్ చేస్తాను ఆదివారం ఉండకపోతే ఎందుకంటే మేము ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పోతున్నాం సేవచ్చి మూడు రోజులు మూడు రాత్రులు అక్కడే పడుకుంటాం ఆదివారం మధ్యాహ్నం బయలుదేరుతాము దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్లు దూరం ఈసారి చాలా బహుదూరంగా పోతున్నాం మీరు అందరూ ప్రార్థించండి మా గురించి అడగలేదని ఎవరు ఎవరు ప్రార్థించామని ఫస్ట్ టైం అడుగుతున్నాను నా గురించి ప్రార్థించండి మనిషి థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ ఉండదని చెప్తున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ డేస్ అక్కడ భాష రాదు మళ్ళీ నడిపిస్తాడు ఆలోచిస్తాం ఆయన నడిపిస్తాడు ఎట్లా నడిపించే విడద సంపూర్ణంగా సమీపించుకునే ముందు అక్కడ భాష తర్జుమా చేసే వాళ్ళు మాకు కావాలా గురించి ప్రార్థించండి స్వరం వినాల మనుషులు స్పందించాలా రక్షణకు రావాలా కార్యాలయండి ఇక వాక్యాన్ని మన చిన్న ప్రాధాన్యం పరశుధర దేవ మీకు వందన్న ఈ యొక్క రాత్రి అన్న ప్రభావ చిహ్నాలను ఎట్లా అర్థం చేసుకోవాలని మీరే చెప్పించిన తన యుగ సమాప్తి ఈ యొక్క లోకానికి సాదృశ్యం మంచి విత్తనాలు దేవుడు రాజ రాజవాసలకు సాదృశ్యం రాజపిల్లలకు సాదృశ్యం గురువులు దుష్టుని సంతానమని శత్రు సాడని కోత యుగ సమాప్తి అని కోసే వాళ్ళు దూతలని చూపించిన బాబు ఇది పర్లు గొప్ప భాష ఈ భాష మాకు నేర్పండి ప్రతి వాక్యాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్రకటించి మనుషులకు విడుదల కల్పించాలి అటువంటి సేవా విధానాన్ని మాకు అందరు కలగించాలండి మన బ్రహ్మా సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడు ఎన్నుగాక ఆమె ప్రెసిడెంట్